ఎక్కడ చేయి పట్టుకున్న వారు ఎక్కొని టక్కువం లాగేస్తుంది ఎక్కడికి పట్టుకొని పోదు అనుభవం వస్తుందిలే అనుభవం వచ్చినాక వాడే వదిలేస్తాడు లేని చూడదు చిన్నపిల్లాడు కదా వాడు ఇంకా అంత విచక్షణ జ్ఞానం రాలేదు పెద్దవాడైతే జాగ్రత్త రా అని చెప్తుంది హెచ్చరిస్తుంది ఇంకా మరీ పెద్దవాడు అనుకోండి వాడని చెప్పి జరుగుతుంది పక్క వస్తుంది అనుకోండి ఇన్ని కాల్తు పాలు పొంగినాయి అనుకోండి ఇన్ని కాల్తు చెప్పాల పట్ట పట్టుకున్నామని చెప్పి ఆవిడికే తెలుసు కదా అని ఊరకుంటున్నా కనుక ఆవిడకి తెలియ పట్టుకుంటే అమ్మా పొయ్యి మీద మీరు ఉంది కదమ్మా అనేది సాత్వికంగా సూచన చేస్తుంది కాబట్టి ఈ తరతమ భేదాలను మనం జరగాలి గురువుకోడానికి తన మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నటువంటి శైశవ అవస్థలు మరి బాల్యంలో ఒకటి రెండు మూడు సంవత్సరాల లోపల తెలుగు రానటువంటి పిల్లలు ఫిషులవరైనా వరెక్కని లాగేసినట్టుగా లాగే వదలిపడేస్తారు అప్పుడు వాడు నివృత్తి మార్గం సులభం వాడికి వీడికేమో ముందుకు వెళ్ళి మరి పట్టుకోవాలని అనిపిస్తూ ఉంటారు గురువు తల్లి ఎటువంటి వాళ్ళు లాగే వదలిపడేస్తారు పక్క వరెక్కతో పట్టుకునిక నీ సులభం కదా చిన్నపిల్లాడు కదా మరి అదే ముప్పై ఏళ్ళ వాళ్ళు లాగేయాలంటే లాగేయగలవా లాగలేముగా ఎందుకని ఇప్పుడు బలపడిపోతాయి ఎక్కడ బలపడిపోయాడు సాంగత్వంలో బలపడిపోీతి భ్రమ అంటారు పంచభ్రమలలో ఒక భ్రమేంటే సంగీతి భ్రమ అంటే అర్థం ఏంటంటే స్ఫటికం మీద ఏ వర్ణ వస్త్రం కలిపితే ఆ అలా కనబడుతుంది వాస్తవానికి స్ఫటికానికి వర్ణం లేదు అలాగే ఆత్మస్వరూపాన్ని కూడా ఏ వర్ణం లేవు ఏ వ్యవహారం కూడా సర్వసాక్షి సర్వాధారం నిరాధారం సర్వకాలం నిస్సంగం దాని ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిస్సంగం దేహే పద్మపత్ర వివాహ తామరాకు నీటి బొట్టులాగా ఇలా అనేక రకాల ఉపమానాలు ఏంటి నేను చెప్పవచ్చు తెలియ చెప్పానికి పనిపొస్తుంది అలా ఉన్నప్పుడు నీకు తెలుసు అనుభవంలో ఉన్నప్పుడు తెలుసు ఎన్ని వేల మంది మధ్యలో అయినా తన సమాధినిష్ట చెడకుండా ఉన్నటువంటి వాడితో వాడు నిస్సంగుడు అంట నిస్సంగుడై ఉన్నటువంటి వాడు అసలు వాడు ఎక్కడున్నాడు ఎన్ని వేల మంది ఉన్నాడు ఏం వ్యవహారం జరుగుతుంది ఈ మాట నాకు ఎప్పుడు గుర్తొచ్చిందంటే సీఎం గారి డయాసి ఇచ్చారు సీఎం గారి డయాసు ఎలా ఆ ఏర్పాట్ల వ్యవహారంతో చూస్తున్నాం కళ్ళ ముందేదనుకుండా కొన్ని వేల మంది భూమి కూడా ఉన్నా ఈ వాక్య నాకు అప్పుడు గుర్తొచ్చింది అప్పుడే జీవన్ముక్తుడు నిస్సంగుడు కదా ఇన్ని వేల మంది మధ్యలో ఉన్న గాఢ సమాధి నిష్ఠుడు కదా మరి ఇప్పుడు ఇన్ని వేల మంది మధ్యలో ఉన్నానా అంటక ఉన్నాను కూడా నేమున్నా సంఘి అయి ఉన్నాను ఒకసారి చెక్ చేసుకుంటే పోలం చూడండి ఉన్నది ఎక్కడ ఉన్నానంటే సీఎం గారుడేస్తాను సీఎం గారు వచ్చే అనౌన్స్మెంట్ వస్తాను సీఎం గారు వచ్చేది బయలుదేడు బయలు రెండు ఓ హడావుడు జనాలు అక్కడ ఆ హడాడు హడావుడు ఆడు వీడు అసలు అంతా అట్టహాసం కావాలి చుట్టుపక్కల తోచిన వాక్యం ఏమిటంటే ఇప్పుడు ఇది సరే ఈశ్వరాను కాబట్టి మహానుభావులైన వాళ్ళు పెద్దలు తలుచుకుంటే వెనక్కి లాగి పడేయడానికి పెద్ద విషయం మనం ఎంత వాళ్ళం గైడ్ పోత వాళ్ళం ఒకసారి అలా గురుసత్తాతోటి వెనక మనం లోకి మనం తిరిగితే ఎంతసేపట్లో వెనక్కి పోతాము రేపొకపాట్లో వెనక్కి పోతాం ఓ ఇంతే దునియాయ దోదింక మేళ అని నా చిన్నప్పుడు పాట మా అమ్మగారి తాతగారు పాడుతుంట ఆయన హిందీ పాటలు అంటే ఆయనకి ఇష్టం ఆయన ఈ పాట పాడేవాడు దునియాయ దోది మేళ రెండే రోజులు అట ఏంటి రెండు రోజుల మేళ నా చిన్నప్పుడు ఇంకె మిగిలిన పాటలు ఆయన పట్టలేదు కానీ ఈ మాట బాగా పట్ట దునియాయ దోదికా మేళ అంటాడు రెండు రోజుల మేళ అంటే ఓ రోజు జాతర వేయడానికి సరిపోయినాడు ఓ రోజేమో జాతర తీయడానికి ఉత్పత్తి లయం ఈ రెండింటి మా ఈ ద్విపుటికి సంబంధించిన మాట అనమాట త్రిపుటికి సంబంధించిన మాట కాదు అది అదే ద్విపుటికి సంబంధించిన మాట విశ్వంలో ఉత్పత్తి లయాలు మాత్రమే ఉన్నాయి అంతే స్థితి అన్న లక్షణం లేదా స్థితి అన్న లక్షణం వచ్చేస్తే ఆకాశం కిందకి వచ్చేస్తుంది ఇది జాగ్రత్తగా గుర్తున్నట్టు నేననే ఆకాశానికి అవతల ఉత్పత్తి లయాలు మాత్రమే అనంత విశ్వాసంలో ద్విగుటి మాత్రమే ఉంది ఆదిశక్తి పరాశక్తి అన్నటువంటి స్థితులలో మహేశ్వర సదాశివులు ఉన్న పరిస్థితులలో ఆ నిర్ణయంలో ఉత్పత్తి లయాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అర్జెంట్ గా ఆవకాయ ఎక్కడ ఉందండి అని అడిగి ఈ ఆవకాయ వ్యవహారం అంతా కూడా స్థితి భేదం వస్తే అంతే తప్ప అన్నపరాశన పరమాన్నమా ఆవకాయ అంటే మహేశ్వర సదాశివలు శితులు కూడా